టీమ్స్ గ్రూప్ లో జాయిన్ అయిన మీ అందరికీ మా యొక్క వందనాలు అట్లాగే దేవునికి వందనాలు ఎందుకంటే దేవుడి యొక్క అవకాశం ఇచ్చినందుకు కాబట్టి దేవుడి యొక్క మీటింగ్ లో మైం పొందును అందరికీ ఫైజ్ లాడ్ మనం స్టార్టింగ్ ప్రార్థన చేసుకుందాం మన మధ్యలో సాలను పాట పాడతారు నేను ప్రార్థన చేస్తున్నాను సోదరం దివా వందనాలు చేస్తుందండి నేను ఆమె పుట్టుకున్నాం విశ్వబువ వచ్చిన దర్శించి మాట్లాడి కాస్ వస్తారు తిచ్చండి రజా వాళ్ళని వాళ్ళ కుటుంబాల మీరు తాకండి విడుదల దయచేయండి వాళ్ళ సేవలలో మితలుగా ఉండండి వాళ్ళ పనుల మితలుగా ఉండండి రజా కౌశ ప్రతి అవసరాలు తీర్చండి ఒక సేవ చేయట్లాగా మీరే సాయం చేరుగుతుంది వేసుబాబా వాళ్ళ కౌశ ప్రత్య అవసరాలు తీర్చండి రజా గొప్ప కొంత చేసినాం తండ్రి నీ నామూర్క నడవాలేసువా నేను సూచించాలని నేను గనపరచాలా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎసుబాబా నీ నుంచి తొలిపోవడానికి వెళ్ళేది మీరే మాకు సాయంత్రం తెచ్చేసి నీ ఒక నిర్లక్ష్యం మేము ఉండాలా నీ మీద మేము ఆధారం చేసుకొని ఉండాలేసువా మీరే మాకు సాయంత్రం ఇచ్చేసి వచ్చిన పథక దేవిని శాసించండి అలా తీర్చండి దివా కోరు మార్చా కుటుంబంతో మార్సా అంటున్నాయి శోభా కుటుంబంతో మారులాగా మీరే సాయం తెచ్చేసి ఈ యొక్క మీటింగ్ మైం పొంది వీరిద్దండి రజా చెప్పబడే వాక్యాలను మేము పాటించాలా దాన్ని బట్టి కొన్ని నడవాలి శ్వభావ వాక్యాలను బట్టి మీరే మాకు సాయం తెచ్చేసి మీ యొక్క ఆత్మ దయచేయండి దివా గొప్ప చేసినాం తండ్రి ఇంకెవరితో రాలేకపోతుారో ఈ శాబాబాలో వచ్చినాగునా మీరే సాయం తెచ్చేసి వీరి మీరు దయచేసి మీరు సిద్ధపరుచుకోమని ప్రశ్న తండ్రి చాలా మీ పాట వాడండి శివాశ్రీ సార్ సార్ ప్రైజ్ వాడు సరమా మధ్యలో ప్రియాంక వాడుతుంది పాట అందరికీ ప్రైజ్ ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆరాధన చేతును అన్ని ఆత్మతో సత్యముతో ఆరాధింతును na prana priyudu yesayaku nanakanna tandrina yesuku na prana priyudu yesayaku nanakanna tandrina yesuku stuti stuti stuti stuti aradhana hallelujah hallelujah aradhana Stuti stuti stuti stuti aradana. Hallelujah, hallelujah, aradana. Aradana, aradana, aradana, aradana. Aradana, aradana, aradana, aradana. Aradana, aradana, aradana. aradana Chetana, Andi Vela, la. ఆత్మతో సత్యముతో అరదింతును బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా దాత బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా జీవన దాత ఉన్నవాడాను వాడానికి స్తోత్రము సృష్టికర్త సజీవుడానికి స్తోత్రము ఉన్నవాడను వాడానికి స్తోత్రము సృష్టికర్త సజీవుడానికి స్తోత్రము స్తుచాయుట నాకు ఎంత చోమస్కరము Suthi chayutanaku entoshom vaskaramu. Suthi, suthi, suthi, suthi aradana. Hallelujah, hallelujah, aradana. Suthi, suthi, suthi, suthi, suthi aradana. Hallelujah, hallelujah, aradana. Aradana, aradana, aradana. Aradana, Aradana, Aradana, Aradana, Aradana, Aradana Chetanu, Anni Velala, Atmatu Satyamutu Aradintunu. Niti Suryuda, Nijamayana Devuda, Shakti Mantuda, Sarva Shakti Mantuda. నీతి సూర్యుడా నిజమైన దేవుడా శక్తిమంతుడా సర్వ శక్తిమంతుడా నీవు తపయవరు నాకులే నెలేరయ్యా నిన్ను తపవేరెవరి నీ పూజింపనయ్యా నీవు తపయవరు నాకులే నెలేరయ్యా నిన్ను తపవేరెవరి నీ పూజిం nenayya nityamuni nama muneshtin chadanu nityamuni nama muneshtin chadanu stuti stuti stuti stuti, stuti aradhana hallelujah hallelujah aradhana stuti stuti stuti stuti aradhana Hallelujah halleluya aradhana aradhana aradhana aradhana aradhana aradhana aradhana aradhana aradhanam aradhana chetana anni velala atmato satyamuto aradhintu nu రాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధించును నా ప్రాణ ప్రియుడు ఏ సయ్యకు నన్ను కన్న తండ్రి నా ఇసుకు నా ప్రాణ ప్రియుడు ఏ సయ్యకు నన్ను కన్న తండ్రి నా ఈసుకు మన మధ్యలో కేతలి వాక్యం అందిస్తుంది అందరికీ శ్రేసలాద్ దేవుడు ఈ రోజు మనకు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు దేవునికి స్తోత్రము మనంత మనందరినీ కాచి కాపాడి భద్రపరిచిన విధానం బట్టి దేవునికి వందనాలు ఈ రోజు వాక్యంలోకి వెళ్దాము మొదటి వ్యోహాను మొదటి అధ్యాయము మనం ప్రార్థన చేసుకుందాము సరువున్న సరు సృష్టికారుతైన తండ్రి నీకే వందనాలు ప్రభ ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకే కోట్లాది వందనాలు ప్రభ తండ్రి వాక్యంతో మీరు మాతో మాట్లాడండి నాయన పొద్దు నుంచి రాత్రి వరకు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచిన ప్రభ మమ్మల్ని సజీలకలు పెట్టిన దేవా నీకే కోట్లాది వందనాలు ప్రభా ఈ కృపను ఇచ్చిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం నాయన తండ్రి నీకు వందనాలు ప్రభ ఈ ధన్యత ఎంతో మందికి లేదనైనా వాళ్ళకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన వాళ్ళకు నేను సంధికొచ్చటం మీరు సహాయం చేయండి వాళ్ళు కూడా ఏసు ప్రభ జీవాన్ని ప్రకటిస్తున్నాం నాయన నెమ్మది శాంతి దయచేయండి మరి యేసు ప్రభానికే వందనాలు ప్రతి ఒక్క కుటుంబం అంతా సిద్ధపడాల ప్రభావ మీరే సహాయం చేసి ప్రతి దినము మాతో మాట్లాడుతున్నారు నాయన ప్రతి మాట చేత మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు మమ్మల్ని బలపరుస్తున్నారు ప్రభావ మరి యేసు ప్రభ ఈ శక్తి దయచేసి పరిశుద్ధాత్మ మాకు దయచేసి మమ్మల్ని బలపరచండి తండ్రి విషయానికే వందనాలు ప్రతి వాక్యం చేత మీరు మాతో మాట్లాడి ప్రతొక్క మహిమాన్నికే చెల్లిస్తూ ఏసు కృష్ణం అడివేడుకుంటున్నాం తండ్రి అబెన్ మొదటి యోహాను మొదటి అధ్యాయము ఇక్కడ దేవుడు మరి ఏసు సావాసం కలిగి ఉండాలని మరి యోహాను ప్రోత్సహించాలని దేవుడు ఇంతగానో ఇక్కడ తన బిడ్డల గురించి మాట్లాడుతా ఉన్నాడు మాటలు తన సావాసంలో కలిగి ఉండాలని మరి ఈ సావాసాన్ని పాడు అబద్ధ బోధలు కూడా ఉన్నాయి కాబట్టి మరి అక్కడ అప్రమిత్తంగా ఉండాల నిన్న కూడా మనము పాపంలో పడిపోకుండా పరిశుద్ధంగా ఉండాలని ఈ మాటలను మనకు మరి యోహాన్ మరి దేవుడు ఆత్మచేత మాట్లాడతా ఉన్నాడు మరి ప్రతి ఒక్కరిని కూడా యస్సు మరి ఎవరైతే నమ్ముతారో దేవుని ప్రేమించిన వారందరూ తప్పకుండా మరి సాటి వారిని ప్రేమించాలని కూడా ఈ మాట దాస్తా ఉన్నాడు మరి వ్యూహాన్ మరి ఇక్కడ దేవుడు ఆత్మచేత ఆయనతో మాట్లాడిన మాటలు ఈ రోజు మనతో కూడా దేవుడు మాట్లాడతా ఉన్నాడు దేవునికి వందనాడు మరి మొదటి వ్యూహాను మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చూసుకుంటాము జీవమైన వాక్యమును గుర్చినది ఆది నుండి ఏది ఉండెనో ఏది ఏది వింటిమో కనునాలు ఏది సూచితీమో ఏది నిదానించి కనుక్కుంటేమో మా చేతులు దేని తాకి చూచెనో అది నీకు తెలియజేయచున్నాను ఇక్కడ జీవమైన వాకుని గురించి ఆది నుండి ఇది ఉండనని ఇక్కడ యుహాను మనకు చెప్తాను ఈ జీవమైన వాకు ఆది నుంచి ఉన్నదని ఇక్కడ దేవుడు చూపిస్తా ఉన్నాడు మరి ద్వారా మాట్లాడుతున్నాడు ఏది వింటిమో కనులాలు ఏది చూచితిమో ఏది నిధా నుంచి కనుగొంటిమో మా చేతిన దేవిని తాకి చూచెనో చూడు యోహను భక్తుడు ఆయన మరి అన్ని విధాల కళ్ళారా చూచిండు చౌలారా విన్నాడంట మరి దేవుని తాకి కూడా చూచిన చెప్తున్నాడు ఈ అనుభవము మనకు ఉండాలని ఇక్కడైనా రాస్తా ఉన్నాడు తన బిడ్డలకి మరి యస్సు నమ్మిన సొంత రక్షకునిగాను స్వీకరించినప్పుడు ఇది మనకు దేవుడు రాస్తా మాటలు దానిని ఎట్లా అన్నడంట ఏ ఏది విడిమో ఏది వింటిమో ఏది కనులారా చూచిమో చూచితిమో ఏది నిధానికి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచనో అది మీకు తెలియచేస్తున్నాను విన్నడో చూసి తాకిందని ఇక్కడ చెప్తాను విశ్వ ప్రభు విషయాలు దేవుని స్వయంగా చూస్తున్నారంట విన్నరంట కళ్ళారా చూచినంట మరి దేవుని కూడా తాకినా అంటున్నారు ఇక్కడ చుడ్డే తరకి చూచిన అది మీకు తెలియజేస్తున్నాము ఆ జీవమైన ఆ జీవము ప్రత్యక్షమాయను మరి ఆ జీవం ఎట్లా ప్రత్యక్షమైందంట అది కదా దేవుడు ప్రత్యక్షమై తండ్రి యొక్క మాకు అది ఎక్కడి నుంచి ప్రత్యక్షమైందంట తండ్రి నుండి మాకు ప్రత్యక్షమైందని ఆయన చెప్తా చూడు ఈ రోజు దేవుడు ప్రత్యక్షమై ఉన్నాడు మన మధ్యలో కదా దేవుడు తెలిస్తే వచ్చే దేవుడు మన ప్రార్థనని ఆలకించే దేవుడు ముర పెడితే దేవుడు ఎట్లయినా ఆలకిస్తాడు ఆయన ఎందుకంటే దేవుడు మరి ప్రతి ఒక్క మొరను ఆలకించనీకున్నాడు కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే ఆ జీవము ప్రత్యక్షమాయను ఆ దేవుడు ఎట్లయినాడంట ప్రత్యక్షమైడు దేవుడు దాగి కాదు ప్రత్యక్షమయుడు దేవుడు తెలిస్తే వచ్చే దేవుడు కాబట్టి దేవుడు ప్రతి ఒక్క హృదయాలో నివాసిస్తానన్నాడు కదా దేవుడు కాబట్టి జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ధ నుండి మాకు ప్రత్యక్షమైన ఆయన తండ్రి నుండి ప్రత్యక్షమైందని ఈ భక్తుడు మనకు రాస్తా ఉండు భక్తుడు ఇక ఇంకేమంటుండడు ప్రత్యక్షమై ఆ జీవమును మేము చూచి ఆ జీవమును గురించి చున్నాము ఆ జీవం ప్రత్యక్షమైందంట ఆ తండ్రి నుండి మాకు ప్రత్యక్షమై ఆ నిత్య జీవంని మేము చూచి ఎక్కడన్నాడంట నిత్య జీవం అంటే అది ప్రత్యక్షమైంది మరి ఆయన ఏమంటున్నాడంటే ప్రత్యక్షము ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియజేయుచున్నామంటున్నాడు ఇక్కడ కదా తెలియపరచుచున్నాము కదా ఆ సాక్ష్యాన్ని ఏం చేస్తున్నారంట అంటే కళ్ళార చూచి చౌలార విన్నారు మరి తా దేనిని తాకి చూచిననో అది మీకు తెలియజేయచున్నాను అంటున్నాడు మరి ఆ సాక్ష్యము దానిని మీకు తెలియపరచుచున్నాను అంటున్నాడు ఇక్కడ దేవుని ఆ నిత్య జీవం ప్రత్యక్షమై మన గురించి సాక్షినిస్తుండ దాని గురించి మీకు ఏం చేస్తున్నాడంట తెలియపరచుచున్నాను అంటున్నాడు దేవుడి విషయాలు జీవమైన కాబట్టి అది నిత్య అది ప్రత్యక్షమై మన మధ్యలో చూడు దేవుడు మన మధ్యలో ఆది నుండి వాక్యమై ఉండేది కాబట్టి ఆ జీవమైన వాక్యము ఆది నుండే ఉండేది కాబట్టి ఆయన చూచినానని యోహాను కన్లార చెప్తా ఉన్నాడు కాబట్టి మరి ఈయన ఏమంటున్నాడంటే దానిని మీకు తెలియపరచుచున్నాను మాతో కూడా మీ సావాసము కలుగున్నట్లు మేము చూచిన దానిని వినిన దాని మీకు తెలియపరచుచున్నాము మనం సావాసం మన సావాసం అయితే కూడా ఆయన కుమారుడై యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది కాబట్టి ఇక్కడ మనతో కూడా మీ సావాసము కలుగున్నట్లు మేము చూచిన దాని చెప్తున్నారు ఈ సావాసంలో మేము చూచిన దాన్ని మీకు తెలియజేస్తున్నాము ఆ ప్రత్యక్షత గురించే మీకు చెప్తున్నామని ఇక్కడ యోహాన్ చెప్తున్నాడు చూచిన దాన్ని వినిన దాని మీకు తెలియపరచుచున్నాము తెలియజేయచున్నాము మన సావాసం అయితే తల్లితో కూడాను ఆయన కుమారుడై ఆయన కుమారుడైన ఏసు కూడా ఉన్నది మన సంతోషము పరిపూర్ణ ఏ సంగతును రాయిచున్నాను అయితే ఇక్కడ దేవుడు అంటున్నాను మన సావాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడై ఏసీ క్రిసుతో కూడాను ఉన్నది కాబట్టి తండ్రి సావాసము ఏ కుమార్ ఆయన కుమారుడై ఏసి కూడా సావాసం ఉన్నది మన సంతోషము పరిపూర్ణమగుతాయి ఏ సంగతులము రాచున్నాము ఈ సంగతులన్నీ మీకు సంగతులను గురించి రాస్తున్నాను అంటున్నారు ఇక్కడ చూడు ప్రతి ఒక్క విషయము ఏసు ప్రభు గురించి చెప్తా ఉంది కదా ఆ తండ్రి కుమారుని పంపించండు కాబట్టి ఆ సంగతులు మనకు తెలియజేస్తా ఆ సాహసం మనలో కలిగి ఉండాలని ఇంకేమంటుందంటే మన మన సంతోషం పరిపూర్ణి ఈ సంగతులను రాయిస్తున్నాను అంటున్నాడు కాబట్టి ఇవన్నీ మనము దేవుని అంటూ సంపూర్ణ కానికి దేవుడు అనేకమైన విషయాలు అతీతమైన వాక్ మనకు చేస్తా ఉన్నాడు చూడు ఈ జీవం అయినది ఏ విధంగా ఉందంటే నిత్య జీవానికి అనుగ్రహింపబడ్డది ఈ జీవము ఎట్లా అయిందంటే జీవానికి అనుగ్రహింపబడ్డది అది మేము చూసింది నేను విన్నది తాకింది మీకు తెలియజేయను అన్నాడు కాబట్టి ఆ కుమారు ఆ తండ్రి మరి మరి ఏమంటుందో మన సాహసంతో తండ్రితో కూడాను మరి ఆయనతో పాటు ఉన్నది ఏమైనా అంటే మన ఆయన కుమారుడి ఏ కూడా ఉన్న కాబట్టి మనము కుమారుడు మరి ఏమై ఉన్నాడంటే ఏకమై ఉన్నాడు కాబట్టి దేవుడు మన మధ్యలో సంచరిస్తా ఉన్నాడు కదా జీవమైన ఆదేడు ఏమై ఉండనో అవి కుమారులాగా మన సాసంలో కలిగి ఉన్నదే తెలియజేస్తాడు సంతోషము పరిపూర్ణం కావాలంటే ఆయన సంగతు గురించి ఇవన్నీ తెలియజేస్తా ఉన్నాడని వ్యూహాను మనకు బయలుపరుస్తా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ మనకు తెలిసినప్పుడు మనము సాహసము ఎలా ఉండాలా సంపూర్ణంగా ఉండాలా సంతోషం కలిగి ఉండాలా ఇంకేమంటుందంటే ఆయన వల్ల మనం ఏమైనా దేవుడు వెలుగై ఉన్నాడు మీకు ను ఈ వర్తమానము ఏమని అంటే దేవుడు ఏమైందంట ఏంటంటే ఈయన ఏమంటున్నాడు ఆయన వలన విని మీకు ప్రకటించి వర్తమానము ఏమ దేవుడు ఏమనున్నాడు ఆయన ఎందు చీకటి ఏమను లేదు కదా ఆయన ఎందు ఏ చీకటి లేదు ఆయన దేవుడు వెలుగై కాబట్టి ఆయన చీకటి ఏ మాత్రమును లేదు ఆయనతో కూడా సావాసము గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఏడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము కదా ఆయన కలిగి ఉన్నామని చాలా మంది చెప్తుంటారు కదా వాక్యంలో అనేకమైన మోసములు జరుగుతూ ఉంటాయి కాబట్టి దేవుడు ముందుగానే మనకు తెలియజేస్తా ఉన్నాడు కాబట్టి మనము జాగ్రత్త కలిగి వాక్యంలో దేవుడు జీవమై ఉన్నాడు కాబట్టి ఆ దేవుడు మన మధ్య సంచరిస్తుంది కాబట్టి దేవుడు వెలిగై ఉన్నాడు కాబట్టి ఆయన ఎందు చీకటి ఏమాత్రమును లేదు కాబట్టి ఆయనతో కూడా సావాసం గలవారం అని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మన అబద్ధి అబద్ధం సత్యం జరిగించుకుందుము కదా సత్యాన్ని మనము అబద్ధంగా చేస్తున్నాము దేవుడి అందు మరి అబద్ధము లేదు కదా దేవుడు వెలిగై కదా దేవుడు వెలిగై ఉన్నాడు చీకటి ఏమాత్రము ఉండదు కదా మన జీవితంలో కూడా మనము దేవుని సావాసంలో కలిగి ఉంటే మనం కూడా జాగ్రత్త కలిగి ఆయన సావాసంలో మనములో ఏ విధంగా నడుచుకుంటున్నాం అనేది జాగ్రత్త కలిగి ఉండాలి అంటాడు చెప్పుకొని చీకట్లు నడిచిన ఏడల మనమంతా అబద్ధం మాడు సత్యంలో జరిగించకుండాము జరిగింపకుండుము ఏది కూడా సత్యమో జరగ నువ్వులో కాదు చీకట్ల నడిచిన వాడిగానే ఉన్నదంతడి ఇక్కడ ఎందుకంటే దేవుడు సాహసం చెప్పుకొని కూడా చాలా మంది చీకట్ నడిచిన ఉన్నారు కాబట్టి ఆ చీకట్లో దేవుడికి మరి నువ్వు ఏ విధంగా ఉంటున్నావు అనేది గ్రహించాలా నువ్వు పాపంలో ఉంటున్నావా నువ్వు దేవుడు వెలుగని చెప్పుకొని అబద్ధంలో జీవిస్తున్నావా కదా దేవుడు వాక్యము జీవమైనది కాబట్టి ఏది కూడా వాక్యము మరి దేవుడు వెలిగై కాబట్టి అది అబద్ధంగా చేయబడదు మొదటి ఆది ఆది నుంచి ఏ వాక్యం ప్రకటన వరకు అదే మాట దేవుడు రాసిందే కానీ ఎక్కడ కూడా అబద్ధంగా చేసుకుంది ఎవరంటే నువ్వు నేనే మరి దేవుడు సత్యవంతమైన దేవుడు ఆ దేవుడు మరి నువ్వు దేవుడికి చీకట్లో నడిచిన ఎడల నువ్వు అబద్ధం మాడిన సత్యాన్ని జరిగింపకుందువు అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సావాసం గలవారమై ఉము అప్పుడు ఆయన కుమారుడై ఏసు ఆయన కుమారుడై యేసు రక్తం మన ప్రతి పాపమును మనను పవిత్రుడిగా చేయును తన ఎప్పుడైతే నువ్వు వెలుగులో నడిచినవా దేవుడు మాట చెప్పున నడుచుకున్నవా మరి దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు ఎ చీకటి మాత్రము లేదని తెలుసుకొని కూడా అయితే ఆయన ఎందు వెలుగు వెలుగులో ఉన్నది కాబట్టి అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సావాసం గలవారమై కాబట్టి మనం ప్రతి ఒక్కటి ఉండాలంట అంతతో సావాసం కలిగి ఉండాలా కదా అందరితో మనము సావాసము కలిగి ఉండాలా అందరితో ప్రేమ కలిగి ఉండాలా కదా మనం ఎండ కూడా మూతపోనికే అవకాశం లేదు ఎందుకంటే మరి అనేకమైన విషయాలు దేవుడు చెప్పిన ప్రకారంగా మనము నడుచుకోవాలా మనము అన్యోన్య సావాసం గలవారమై ఉందాము అప్పుడు ఆయన కుమారుడై ఏసు రక్తం ప్రతి పాపం నుండి మనను పవిత్రుడుగా చేయను అప్పుడే మనము పవిత్రగా చేయబడతాము ఎందుకంటే దేవుడు వెలుగై మన ఏందో ఏ చీకటి ఏ మాత్రము లేదు మరి నీలో చీకటి వస్తున్నదంటే నీలో అపవిత్రత ఉన్నట్టే కాబట్టి అయితే దేవుడు అంటే వెలుగైన ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఏనెలా మనము అన్యోన్య సావాసం కలవారమై ఉండాలా ఐక్యత కలిగి ఉండాల కాబట్టి అందరితో సాహసం కలిగి ఉండాలా ప్రేమ కలిగి ఉండాలా దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన ఏం చెప్తుందని ప్రకారంగా మనము జీవించాలా అన్యోన్య సవా సాహసము ఉందాము అప్పుడు ఆయన కుమారుడైన ఏసు రక్తము ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేయను సరే దేవుడు మన వెలుగై ఉన్నాడు కాబట్టి మన ప్రతి ఒక పాపాని ఏసు రక్తద మన పాపలని దేవుడు మన పాపలని కడిగి పరుశుదపరిచి పవిత్రుడుగా చేయను అంటున్నాడు మన పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనమే మనము మోసపుచ్చుకుందాము కదా మనమంతము చేసే తప్పులన్నీ చేసి కదా దేవుడికి విరుద్ధంగా ఉండి దేవుడిని చెప్పిన మాట వినక మన పాపము లేదని దేవుని ద్వారా చెప్పుకొని మనల్ని ఏమైనా మోసపుచ్చుకుంటున్న మనది మనమే మోసపోతా ఉన్నాం కదా మన జీవితంలో ప్రతి ఒక్కటి కూడా వాక్యం ఏం చెప్తుంది ప్రకారంగా జీవించగా దేవుడు ఆజ్ఞలు ఏమున్నాయి దాని ప్రకారంగా జీవించక కదా దేవుని ఎదుటి మనం సావాస కలిగి ఉంటలేము కదా ఎదుటి ప్రేమ ఎదుటి గురించి మరి ఏ విధంగా ఉన్నారని వాళ్ళ సావాసం లేకుండా అందుకే మన ప్రతి ఒక్క పాపము కడగబడాలంటే మనం జాగ్రత్త కలిగి ఉండాల మన ఈరోజు మనం పాపాలు కడగబడ్డాయి అని చెప్పుకొని మళ్ళా మన బతికులుగా జీవిస్తున్నాం మనం మోస పుచ్చుకుంటున్నాం అందుకే మోసము మోస పుచ్చుకుతారేమో అని చెప్పేసి దేవుడు ముందుగానే తన బిడ్డ మాట్లాడుతూ కదా ముందుగానే మనకు తెలియజేస్తా ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మళ్ళా ఒక పాపాన్ని కడిగినాక మళ్ళా పాపం చేయనికి దీని లేదంటున్నాడు మనం పరిశుద్ధ పరచబడాలని దేవుడు తన రక్తం ఏసు రక్తం పాపము మరి కడగనికే వచ్చింది కాబట్టి మళ్ళా మనం పాపంలోకి పోవద్దు మనం సాహసం కలిగి ఉండాలా ఒకటి పట్ల ద్వేషం కలిగి ఉండకూడదు ఎవరిని కూడా మనము హింసించకూడదు కదా తనని బాధ పెట్టకూడదు ఎవరినైనా మనం ప్రతి ఒక్క కలిగి ఉండాలా ఒకరొకరు ప్రోత్సహించుకోవాలా ఒకరొకరితో దేవుడు వాక్యం చేత మనము గద్దించుకోవాలా బుద్ధి చెప్పుకోవాలా సరి చేసుకోవాలా ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఈ ధర్మశాస్త్రము ఎంతో మందికి జీవితంలో ఉన్నా కూడా వాడుకోలేకపోతున్నాడు కానీ దేవుడు మనకి కలగజేసిండు కదా ఎవ్వరికి లేని ధన్యత మనకు కలిగి కలగజేసినప్పుడు మనము ఇది జాగ్రత్త కలిగి పరిశీలించుకొని మానవ జీవితానికి దేవుడు మనకొక్కటి కలగజేసింది కాబట్టి నిత్య దానికి వారసులు కావాలంటే మనము దేవుని కలిగి ఉండాలా అనే సాసం మనము కలిగి ఉండాలా దేవుని ఏ పాపము లేదు కనలో పాపము ఏ విధంగా వస్తుందంట మనుషు ఉన్న ఒక పాపము మనుషులు ఉన్న పాపము అది ఏ విధంగా చేస్తున్నట్టే మనిషిని అపవిత్రంగా పరుస్తుంది కదా వాళ్ళ క్రియల వల్ల వాళ్ళ మాట చూపున వాళ్ళ చూపుల ద్వారా అనేక రకమైన పాపం మేము అది దేవుడికి ఇష్టం లేదు ఎందుకంటే దేవుడు అన్ని సహించుకొని తన బిడ్డల కోసము త్యాగం చేసుకున్నాడు ఎందుకంటే మరి ఆ పాత నిబంధన ప్రతి ఒక్క ఇజ్రాల ప్రజలు దేవుడికి రోజు పుట్టించుకుంటూనే వచ్చినారు దేవునికి కథ దుఃఖపరచుకుంటూనే వస్తున్నారు దేవుడికి ఎంతగానో బాధకరంగా ఉన్నా కూడా దేవుడు అవన్నీ తీసివేసి తన బిడ్డల కొసము దేవుడు రక్తం కార్చిండు యశుప్రభు మన కొరకు కార్చి ఈ రోజు మన కోసం అదే విధంగా మనం కూడా వాక్యానికి వంకరగా చేసి దేవునికి చెప్పిన మాట వినక దేవునికి మనము అత్యక్రమస్తా ఉన్న పాపాలని గన దేవునికి విరుద్ధంగా చేస్తా ఉన్నాం కనుక దేవుడికి ఇంకా దేవుడు చెప్పిన మాట వినకుండా మనం దేవునికి లోబడకుండా దేవునికి పాపం చేస్తూ జీవిస్తా అందుకే దేవుడు అంటున్నాడు నువ్వు నేను సత్యాన్ని ప్రకటిస్తున్నా అనుకుంటున్నా కానీ నువ్వు మోస పుచ్చుకుంటున్నావని ఇక్కడ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు నువ్వు సత్యంలో ఉంటున్నావు అనుకుంటున్నావు కానీ అది కాదు నువ్వు మోసం ఉంటుంది అందుకే దేవుడు అంటుందో మరి కలి ఏసుక్రేసు సాహసం కలిగి ఉండాలనే ఈయన యోహాను ప్రోత్సహిస్తుంది తన బిడ్డలని నువ్వు సిద్ధపడాలా దేవుడు మనం సిద్ధపడాలంటే అనేకమైన మనకు ఆటంకాలు చాలా కలుగుతా ఉంటాయి ఎందుకంటే మనం సత్యం జరిగించే టైంలో దుష్టుడు అనేకమైన విషయాలను మనుషులను వాడుకుంటూ ఉంటాడు కాబట్టి దాంట్లో జాగ్రత్త కలిగి ఉండాలా ఎల్లు కూడా పడిపోవద్దు మనం సావాసంలో కలిగి ఉండాలా పరిశుద్ధ పరుచుకోవాలి అందుకే మనం పవిత్ర పరచబడాలంటే ఆయన ఎందు ఏ చీకటి లేదు ఆయన దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి మనం వెలుగులో ఉండాలా ఉండాలి అనుకుంటే ఆ నిత్య మనం ఉండాలంటే మనం జాగ్రత్త పడి ఉండాలి అంటున్నాడు దేవుడు మనం జాగ్రత్త కలిగి ఆయన ఎందు సావాసంలో కలిగి ఉండాలా అందుకే ఇక్కడ దేవుడు ఏమంటున్నంటే మనము పాపం లేని అని చెప్పుకుంటూ మన అబద్ధాన్ని ప్రకటిస్తా ఉన్నాం కాబట్టి మనలో ఏ పాపం ఉన్నా కూడా అది అబద్ధమే కదా నువ్వు వాక్యం చదువుతున్నా ను ప్రార్థన చేస్తున్నా నువ్వు వర్షిప్ చేస్తున్నా దేవుని అభిషేకం పొందుకున్నా ఎదుటి వాణి గురించి ఏది చిన్న తప్పు మాట్లాడినా అది పాపమే కదా మనము అందుకే అంటున్నాడు ఏది వింటేమో ఏది చూస్తేమో ఏది గ్రహిస్తేమో ఏది తాకితిమో దాని ప్రకారంగా నేను మీకు చెప్తున్నాను అంటున్నాడు యేసుప్రభు గురించి ఆయనలో ఏది అబద్ధము లేదు అంటున్నాడు ఇక్కడ యోహాన్ ఎందుకంటే మేము ఏది చూసినామో అదే చెప్తున్నాము కాబట్టి ఆ అనుభవములు మన కూడా ఉండాలా ఆ యేసుప్రభన తండ్రిని మనము చూడాలా ఏసుప్రభుని అంటే మనలో కూడా అదే విధంగా ఉండాలా ఏది నువ్వు ఏది దేవుడు చెప్తుండవో వింటున్నావో ఏది కనులారో నువ్వు చూస్తున్నావో దేవుడు వాక్యాన్ని దేవుడికి ఏదైతే చూపిస్తున్నాడో మరి దేవుడైతే నీకు ఏది నిధానికి కనుక్కొని ఏదైతే వెతుకుతున్నావో దేవుని ఎప్పుడైతే నువ్వు తాకుతున్నావో అప్పుడు గ్రహిస్తావు ఇవన్నీ విషయాలు ఎందుకంటే వ్యూహాన్ ఇవన్నీ చూడగలిగింది ఆ భక్తుడు ఆ పరిశుద్ధమైన యోహాను ఇవన్నీ చూడగలిగింది కాబట్టి ఆయన ఉన్నది ఉన్నట్టు మనిషిలో ఉన్న గుణగణాలన్ని విషయాలు మరి ఇక్కడ ఆత్మచేతన్ చెప్తా ఉన్నాడు ఎందుకంటే మనిషి ఈ విధంగా జీవిస్తాడని దేవుడు ముందుగానే మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు కాబట్టి ఆయనతో కూడా సాహసం గలవారం అయితే గలవారమని చెప్పుకొని వచ్చి చీకట్లో నడిచిన ఎడల మనము అబద్దం మార్చు సత్యమును జరిగింపుకుందుము అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మన అన్యోన్య సావాసము గలవారం అప్పుడు ఆయన కుమారుడైన ఏస్సు రక్తము పాపం ప్రతి ఒక్క నుండి మనను పవిత్రులుగా చేయును పాపము మనం మనము పాపం లేని వారమని చెప్పుకుని ఎడల మనము మనమే మోసపుచ్చుకుందము మరియు మనలో సత్యము ఉండదు దేవుడు ముందుగానే చెప్తున్నాడు కదా మనము పాపం లేని వారం అని చెప్పుకొని ఎడల మనము మనమే మోసపుచ్చుకుంటున్నాం ప్రతి విషయంలో కాబట్టి మరియు మీలో సత్యము ఉండదు మనం అనుకుంటున్నాం మరి నేను సత్యాన్ని ప్రకటిస్తున్నాను కదా నేను చెప్పుతున్నాను కదా మన సత్యాన్ని నేను ప్రకటిగా కదా కానీ మీలో ఉన్నది ఏమైనది మనము పరీక్షించుకోనికి దేవుడు మనకిచ్చిన సమయం ఇది కాబట్టి మన ఎండ్లో కూడా పాపంలో ఉండదు ఎందుకంటే అన్యోన్య సావాసంలో ఉన్నప్పుడు అనేకమేల కలితలు వస్తూ ఉంటాయి భేదాలు విభేదాలు వస్తూ ఉంటాయి మాటలు వస్తూ ఉంటాయి తేడా వస్తూ ఉంటాయి అవన్నీ సహించుకుంటూ ముందుకు వెళ్ళాలా కదా ఏసు ప్రభు చూస్తూ మనం వెళ్ళాలా అప్పుడే మనము ఆ వెలుగులో నడిచిన నడిచిన ఆ నిత్య జీవంలో ఆ నిత్య దేవుడు అంటున్నాడు ప్రతి దాంట్లో ఆ నిత్య జీవంలో ఏ పాపము ఉండదు ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నారంటే యోహాను మొదటి యోహాను మొదటి యోహాన్ మొదటి యోహాను మూడో అధ్యాయము మొదటి వ్యూహాను మూడో అధ్యాయము పదమూడు వచ్చినంలో ఆ నిత్య ఉండాలంటే సహోదరులార లోకమును మొమ్మును దేశించిన ఎడల ఆశ్చర్యపడకుడి కదా అన్యోన్య సావాసం ఉన్నప్పుడు అనేకమైన జరుగుతూ ఉంటాయి కదా మనం జాగ్రత్తగా ఉండాలి ఆ సహోదరారా మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక ఏమంటున్నా మరణంలో నుండి దాటి ఉన్నామని ఎరుగుదము కదా దేవుడు ఏమంటున్నాడు సహోదరు లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి మనము సహోదరును ప్రేమించి ప్రేమించుచున్నాము కనుక ఏమైనాడంట మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాంని ఎరుగుదము ప్రేమ లేని వాడు మరణం నిలిచి ఉన్నాడు దేవుడు ఒకటే మాట చెప్తున్నాడు ప్రేమ లేకపోతే వాళ్ళ వాడు ఎక్కడ ఉన్నాడంట మరణంలో నిలిచిందాడు అంటున్నాడు కానీ దేవుడు ఏమంటున్నాడంటే మనం సహోదరిని ప్రేమించుచున్నాము కనుక మనము మరణంలో దాటిపోయినామంటున్నాడు అంటే మరణం మనకు లేదు ఎక్కడ దాటినమంట మరణంలో దాటి జీవంలోకి ప్రవేశించినాం జీవంలోకి నిలబడినాము కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఉండే ఉండాలంటే మనం ఇవన్నీ పాటించాలా అనేకమైన వస్తూనే ఉంటాయి కానీ ఎందుకంటే దేవుడు ఇక్కడ వాక్యము దేవుడు వెలుగ ఉన్నాడు కాబట్టి ఆ జీవమైన వాకు మన మధ్య సంచరిస్తా ఉంది కాబట్టి ఈ జీవమైన వాకును గురించినది దేవుడు మనకు చెప్తా ఉన్నాడు ఆ నిత్య ప్రవేశించాలంటే మనకు జాగ్రత్త కలిగి ఉండాలి ఎందుకంటే మరణము మనము ఏమైనా మరణాన్ని దాటినాం దాటి జీవంలోనికి ప్రవేశించినాం మనం ఇది ఎరుగుదము ప్రేమ వాడు మరణం నిలుచున్నాడని ఇక్కడ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు అందుకే మనం దేవుడు చెప్పిన మాట జాగ్రత్తగా వినాలా కదా దేవుడు మనకు అనేకమైన తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే మనము ప్రేమించాలా సహోదరుని కానీ లోకము ద్వేషించిన ప్రకారము ఈ లోకంలో ఈ లోకంలో కూడా చీకటింది కాబట్టి ఆ చీకటి నివసించే వాళ్ళు అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు విరుధంగా సహోదరుని ద్వేషిస్తా ఉంటారు హింసిస్తా ఉంటారు ఎదుటి వాళ్ళ గురించి ఏమో చేసుకోకుండా నానో మాట్లాడినప్పుడు మనము ఆశ్చర్య పడకూడదు ఎందుకంటే దేవుడు ముందుగానే మనకు వాగ్దానం చేసింది కదా దేవుడు ముందుగానే మనకు వాక్యాన్ని అందజేస్తున్నాడు ఇవి ఎందుకు ఇవన్నీ వాగ్దానం చేస్తున్నాడు అంటే రాకడకు స్థిరపడనిక దేవుడు రాకడకు మనము సిద్ధపడనిక ఇవన్నీ మనకు తెలియజేస్తా ఉన్నాడు దేని విషయంలో కలవరపడనిక వీల్లేదంటాడు ఇది ఆశ్చర్యపడకూడదు దేని విషయంలో కూడా మనము సందేహింపకూడదు ప్రతి ఒక్క దాంట్లో ఆవిశ్వాసన పడిపోతాం దుష్ట చేతులకు వెళ్ళిపోతాం చీకట్లకు వెళ్ళిపోతా కాబట్టి సహోదరం లోకం మిమ్మల్ని ద్వేషించిన వీళ్ళ ఆశ్చర్యపడకుడి మనము సహోదరుని ప్రేమించుచున్నాము కనుక మరణంలో నుండి మనము జీవంకి దాటి ఉన్నామని ఎరుగుదము ప్రేమ లేని వాడు ఉన్నాడు తన సహోదరుని ద్వేషించు వాడు అంటున్నాడు చూసినావా నరహంతకుడు కాబట్టి మనము నిత్య జీవులకు వెళ్ళాలంటే ఏ నరహంతకుని అందున ఉండదని మీరు మీరు ఎరుగుతు ఎందుకంటే నరహత చేసినప్పుడే నువ్వు నిత్య నువ్వు మరణంలో ఉన్నావని ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు కాబట్టి మన అన్యోన్యత ఆవాసము చాలా అవసరము కలిసి ఉండడము కలిసి మెదలడము ఒకరొకరు చర్చించుకోవడము మాట్లాడుకోవాలా తెలుసుకోవాలా దేవుడు ఏమైనాడు మన మధ్యలో ఏం చెప్తున్నాడు దేవుడు అనేకమైన విషయాలు మనకు తెలియజేస్తా ఉన్నాడు మాట్లాడుతున్నప్పుడు మనం జాగ్రత్త పడి మన హృదయాలని కుమరించుకోవాలా మన జీవితాలని సరి కదా దేవుడు మనకు మాట్లాడుతున్నప్పుడు మనం జాగ్రత్తగా ఆయన మాట ప్రకారంగా జీవించాలా అందుకే ఆయన అంటున్నాడు నేను ఏం తింటును ఏం కళ్ళారూసితును దేని నేను తాకితను అదే మీకు తెలియజేస్తున్నాను అంత అనుభవం కానీ వెళ్ళిపోయిండు ఎందుకంటే ఆయన నిత్య జీవంలో కాబట్టి ప్రతి ఒక్కటి అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవం మనకు లేదు కాబట్టి కొట్టిమిట్లు ఆడుతున్నాం మనకు నిత్య జీవంలోకి ప్రవేశించాలంటే ఇవన్నీ చీకటి అన్ని మనం తొలగించుకోవాలా వెలుగులోకి ప్రవేశించాలా అందరి చూపులు సమానంగా ఉండాలా ఆత్మీయ జీవితంలో శరీర పంపల అనేకమైన కలతలు కానీ మనము తొలగించుకోవాలా దేవుడు అంటాడు ఆత్మీయ యొక్క మీరు బలపడరు కానీ శరీరం యొక్క బలహీనమే పౌలు ఎందుకు ఆ శరీరం కూడా ఎందుకు బలహీనం అవుతుందంటే ఇవన్నీ తెచ్చిపెట్టుకుంటున్నాం మనమే చీకటిని తెచ్చిపెట్టుకుంటున్నాము వ్యూహాన్కున్నంత అనుభవం మనకు లేకుండా ఎందుకంటే రమ్మంటాడు అనుభవంలోకి దేవుడు మనని అనేకమైన విషయాల చేత రమ్మంటాడు ఆ మనం ప్రవేశించాలా ఇంకా ఈ శరీరంలో ఈ చీకటిని ఈ బంధకాలంలో ఉన్నాము మన వాక్యం వింటున్నమే కానీ మన హృదయాలన్నీ దూరందనే ఉంటున్నాయి శరీరకంగా ఆ శరీరాన్ని కూడా సమర్పించమంటున్నాడు దేవుడు ఈ రోజు నీ హృదయం ఉండొచ్చు ప్రార్థన చేస్తున్నాం అన్ని జయిస్తున్నాం నీ శరీరము జయించలేకపోతుంది బలహీనతల వల్ల వ్యూహాను అన్ని సమర్పించుకున్నాడు చివరి వరకి ఎవ్వరు లేరు ఒంటరిగా ఉన్నాడు మనం ఆ స్థితిలో ఉన్నామా దేవుడు సమస్తం పెట్టింది మనకు అయినా కూడా దేవునికి దూరంగానే ఉంటున్నాం కానీ వ్యూహాను ఒంటరితోనే ప్రతి ఒక్కటి చూడగలుగుతున్నాడు ఆయన జీవితం అంతా చరిత్ర తెలిసిందే అని ఏ విధంగా జీవించినాడు కదా అన్ని సావాసంలో ఉండాలి కలిసి ఉండాలి ఐక్యత ఉండాలా ప్రేమ ఉండాలా కదా దేవుడు మనకి మరణాన్ని కొట్టవేసేడు జీవంలో ప్రయవేశించే నిత్య జీవంలో ఆ నిత్య ఉండాలంటే నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలా ఈ లోకం నిన్ను ద్వేషిస్తారు ఏంపిస్తుంది దాంట్లో అనువు అనువు ఉంటది సైతాను కాబట్టి నువ్వు జయించుకుంటూ వెళ్ళాలా నీ పరిశుద్ధతులకు రావాలా దేవుడు పరిశుద్ధులకు వచ్చినప్పుడు నీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తా అంటున్నాడు కానీ మరి ప్రతి ఒక్క దాంట్లో నేను సావాసంలో ఉన్నా అనుకుంటున్నా కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ కాదు మనము పాపం లేని వారమని చెప్పుకొని ఎడలా మనము మనమే మోసపుచ్చుకుంటున్నాము గ్రహించుకోండి అంటున్నారు మరియు మనలో సత్యం ఉండదు అనుకుంటున్నావా ఉండదు ఇది జరుగుతుంది జరుగుతా మనం ఎంతగానో కలవర ఉంటాం కదా చిన్న విషయాలు ఇప్పుడు పెద్ద పెద్ద విషయాలు రాబోతున్నాయి మరి అవన్నీ జయించాలా కదా ఇప్పుడు చిన్న సందేహంలో ఉన్నావు ఇవన్నీ తొలగించుకోవాలా మన జీవితంలో ఆత్మీయుల బలపడీ మనకి దేవుడు చూపిస్తా ఉన్నాడు కాబట్టి మనము ప్రతి ఒక్క కలిగి ఉండమని ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు మన పాపంలోనూ మనము ఒప్పుకొని ఎడల మనము నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మనము పాపం నుంచి క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రుడుగా చేయును ఈరోజు ఒప్పుకుంటే విడిచిపెట్టి దేవుడు అంటున్నాడు ఇంకా దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఇంకా దేవుడు సహించుకుంటూ ఏమంటున్నాడు మన పాపంను మనం ఒప్పుకొని ఎడల మనము నమ్మదగిన వాడును ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక మన పాపం ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రుడుగా చేయును పశుధపరుస్తా దేవుడు ఈరోజు పవిత్రుడుగా నేను చేస్తా అంటున్నాడు ఈ ఒప్పుకుంటే కదా అందుకే ప్రతి దాంట్లో మనం ఏమై ఉండాలంట ప్రతి ఒక్కరింటే పరిశుద్ధంగా ఉండాలా చీకట్లో మనం సంచరించకూడదు మన చిన్న పాపమైన అది అబద్ధం అయిపోతుంది చిన్న పాపము కూడా అది అబద్ధమైపోతుంది కదా ఆ చీకటి మనల్ని ఏతా మన బలహీనతలన్నీ అవే కాబట్టి మనము జాగ్రత్త ఆయన కొరకు సమర్పింపబడాల అయితే దేవుడు అంటున్నారు ప్రతి ఒక్క దాంట్లో నేను ఏం వింటానో ఏది చూచితనో మీకు తెలియజేస్తున్నాను మీరు కాబట్టి ప్రత్యక్షతనం కూడా కలిగేసింది వల్ల ఆ దేవుని ప్రత్యక్షత మనము చూసుకోలేకపోతున్నామని తెలియజేస్తా ఉన్నారు మొదటి వ్యూహాన్లనే రెండో అధ్యాయము ఇరవై నాలుగో వచనం చూద్దాము ఇరవై అధ్యాయము ఇరవై నాలుగో రెండో అధ్యాయము మొదటి వ్యూహాను రెండో అధ్యాయము ఇరవై వచనంలో అయితే మీరు మొదట దేని వింటుర అది మీకు నిలవనీయుడి మీరు మొదటి నుండి వినినదే మీరు నిలిచిన మీరు కూడా కుమారుని అందులో తండ్రి అందులో నిలుచురు ఇంకేమంటున్న నిత్య జీవం అనుగ్రహించును ఆయన తానే మనకు చేసిన వాగ్దానము కదా దేవుడు మనకు వాగ్దానం చేసిందైనా అయితే మీరు మొదటిని దేనిని తింటేరో అది మీకు నిలవనియండి మనము మొదట ఏం తిన్నాం సత్యం తిన్నాం సాంధ్రణ్యమైపోయింది అర్థమైపోతుంది వాక్యము లోకం ఏం చేస్తే మనమా దానికి వెళ్ళిపోతుంది బాసగా కదా దేవుడు మనకు ముందుగానే తెలియజేసినప్పుడు నేను ఉదయం కుమరించుకున్నాం మనము కదా మనం ఉదయం పలగొట్టుకున్నాం దేవుని సన్నిధిలో కదా అయితే మీరు మొదటి నుండి దేని వినిరో అది మీలో నిలవలేడి మొదటి నుండి వినిదే మీలో నిలిచినట్లా మీరు కూడా కుమారుని అందన తండ్రి అందన నిలుపురు వ్యక్తి ఆయన తాను మనకు చేసిన వాగ్దానము మిమ్మల్ని మోతపరుచు వారిని బట్టి ఈ సంగతిని మీకు రాయిచున్నాను కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో ఎవరైతే మోసంలో ఉన్నారో దీని గురించి మీకు వాళ్ళకే రాయిచున్నానని ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు దేవుడు కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఉండాలి అయితే ఇంకేమంటు అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీరే నిలవనీయుడి నువ్వు ఏదైతే పొందినో దేవుడు ఎప్పుడైతే విశ్వసించినావో ఎప్పుడైతే నువ్వు అభిషేకం పొందుకున్నావు ఆయన వలన మీకు పొందిన అభిషేకం మీలో నిలవ నిలుచుచున్నది కనుక ఎవడను మీకు బోధింపనక్కరలేదు నువ్వు ఎప్పుడైతే అభిషేకం పొందుకున్నావో దేవుడు నీకు అన్ని తేటగా పరిచిండు కాని ఈ రోజు గుడ్డిగా ఉన్నాను నువ్వు అభిషేకం పొందుకొని కూడా ఇవన్నీ గ్రహించలేకుండా ఉంటున్నావు అంటే నువ్వు అబద్ధంలో ఉన్నట్టే కదా కదా నీకు అభిషేకం ఉంటే ఎప్పుడో ముందుగానే తెలుస్తాయి దేవుడి విషయాలు కదా అందుకే నువ్వు ముద్దుట ఏదైతే వెతుకున్నావో హృదయంలో ఎప్పుడైతే యశు సొంత లక్ష్యం స్వీకరించుకొని దేవుడి సంధికి వచ్చినప్పుడు దేవునికి ఒక వాగ్దానం చేసిండు ఆ వాగ్దానం అయితే నువ్వు కోల్పోయినావు జీవితంలో దేవుడు మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి నీకు అయితే మీరు మొదటిని దేని వింతరు అది మీకు నిల్వనీయుడి మీరు మొదటి నుండి విని మీరు నిలిచినీరలా మీరు కూడా కుమారుని ఎందు తండ్రి అని నిలుతరు నిత్య ఆయన తాను మనకు చేసిన వాగ్దానము మిమ్మల్ని మోసపరుచు వారిని బట్టి ఈ సంగతిని మీకు రాయిస్తున్నాను నువ్వు ఎక్కడైనా దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు ఏమైనా తప్పిపోతున్నావా దేవుని మాటల్లో ఈరోజు దేవుని నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజు దేవుడు మరి నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు కలిగి ఉండాలా దేవుని వాక్యము జీవమైనది ఆయన నిత్య జీవులకు వెళ్ళాలంటే దేవుడు నీకేమనుగ్రహించడు మరణాన్ని కొట్టి వేసిండు జీవంలో ప్రవేశించడం చేసిండు కాబట్టి నువ్వు అంతతో సావసము కలిగి పవిత్రంగా ఉండాలంటే దేవుని మాట ఏంటంటుంది జాగ్రత్తగా వినాలా దాని ప్రకారంగానే జీవించమనే దేవుడు చెప్తుడు కాబట్టి దేవుడు మిమ్మల్ని మోసపరచు వారిని బట్టి ఈ సంగతిని మీకు రాయిచున్నాను అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీరు నిలిచుచున్నది కనుక ఎవడు మీకు బోధిని అక్కర్లేదు ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు ఆయన మొదటి నుంచి మనకు అభిషేకం పక్కొక్క బిడ్డకు అభిషేకాన్ని ఇచ్చింది దేవుడు కానీ అభిషేకం లేదు కాబట్టి నీకు దేవుడు ప్రేమ మీద తెలియదు అన్యాని సావాసం నువ్వు ఎవరు మూలంగా ఉన్నా పుట్టినవని నీకు తెలియదు నువ్వు యేసు ప్రభుని సొంత రాష్ట్రం స్వీకరిస్తున్న కానీ నీకు ఎవరు బోధింపని ఎందుకంటే పశుధాత్మ దేవుడు నీకు తెలియజేస్తాడు ఆ సత్యమైన దేవుడు నీకు అన్ని ఈ రోజు నీకు ఏది కూడా సత్యము బయలుపరసలేదు నువ్వు తెలుసుకొని కూడా అబద్ధం పాటిస్తున్నావు అంటే నువ్వు అభిషేకాన్ని పోడగొట్టుకున్నావు అడివేటవు నువ్వు మరణంలో అడుగు నిలబడినది కాదు ఈ రోజు కాబట్టి నువ్వు జాగ్రత్తగా దేవుడు నిన్ను అభిషేకించిది కాబట్టి నువ్వు కోల్పోయినావు ఇచ్చిన వాదాలని నువ్వు కాబట్టి దేవుడు నీకు మరణాన్నిగా పగిస్తాడు ఇంకోటి ఏమంటున్నా ఐసి ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచి చిన్నది కానీ ఇక్కడ ఇవ్వడు ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు అది అన్నిటినీ గురించి మీకు బోధించుచున్న ప్రకారము ప్రకారము ఆయన మీకు బోధించిన ప్రకారం గాను ఆయనలో మీరు నిలుచుచున్నారు ఆయనని నిలబడాలంటే నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలా ఆయన అభిషేకము నిన్ను ఎప్పుడు కూడా నిన్ను అవమానపరచదు నీకు ఎప్పుడు తోడై ఉంటది నీ సత్యాన్ని భయపరచది నీ ఎవరో నీకు అవసరం లేదు నేను బలపరచని అవసరం లేదు ఇక్కడ యోహాన్యూ కేటగా మనకు తెలియజేస్తా ఉన్నాడు నువ్వు జాగ్రత్తగా ఉండమని ఈ రోజు నువ్వు అభిషేకం పొందుకున్నావు ఎందుకు దేవుడిని పంపినాడు భీ భూమి మీద కంటే నీకు తెలియదాయి దేవుడు బీదలకు సువార్త దీనులకు సువార్త బీదలకు సువార్త ప్రకటి నీకు పెట్టినా అన్నాడు నువ్వు సొంత కార్యాల కొరకే దయ్యాల కొరకే కూర్చున్నావు సమస్యల కొరకే నీ సమస్యల కొరకే నువ్వు ఈ రోజు ఉన్నావు భూమి మీద అంతేగాని దేవుని గ్రహించే శక్తి జ్ఞానం లేకుండా మనం ఈ విధంగా తయారైన్నాము కానీ దేవుడు అంటున్నాడు మరి అభిషేకం నీలో ఉన్నది కాబట్టి ఉగురు బోధింపనక్కరలేదు నేను ఎదుటివాని ప్రేమ ఎదుటి వాడిని ప్రేమ చేసుకొని దాని ప్రకారంగా వాళ్ళకి ఏది కావాలి అందుకే దేవుడు ఆజ్ఞలో కదా రెండు ఆజ్ఞలు మనకి ఇచ్చి నిన్ను వాళ్ళని ప్రేమించు నువ్వు ఎప్పుడైతే నిండు మనసుతో వాళ్ళని ప్రేమిస్తావో నువ్వు ఏ చేతికి పోన అవసరం లేదు ఏ గుడికి పోన అవసరం లేదు దేవుడిని ఇంటికి వస్తా ఎందుకంటే దేవుడు నీ ఎందుకంటే దేవుడు చెప్పినానుకన్నా నువ్వు ఎక్కువ ప్రేమ చేస్తున్నావు ఎందుకంటే నిన్ను వాళ్ళని ప్రేమిస్తున్నావు కాబట్టి ఎవరో చెప్పని అవసరం లేదు ఈ రోజు నువ్వు చెప్పనీకే ఉన్నావు విననికే ఉన్నావంటే నీలో అభిషేకం ఏదో తేడా ఉన్న నీ పొరుగు వాళ్ళని ప్రేమిస్తలేవు దేవుడు ఆజ్ఞలు దేవుని మాటను ప్రేమిస్తలేవు దేవుడు చెప్తున్న మాట ఎందుకు అంటే మనం అబద్ధంలో నిల్చుంటున్నాం కాబట్టి ప్రతిదినము మనం వింటున్నాం రోజు ప్రతిదినము దేవుడు మనకు అని తినే ఆహారం మనకు దయచేస్తుంది కానీ ప్రతిదినము హెచ్చరిస్తుంది కానీ ప్రకారంగా మనం జీవిస్తలేం అన్యోన్య సాహసం లేదు అందుకే జాగ్రత్త కలిగి ఉండాలా మనము ప్రతి దాంట్లో అందరితో మనము పంచుకోవాలా ప్రేమని కానీ దేవుడు అంటున్నాడు ఈ రోజు అందుకే ఆయన ప్రేమలో మనము నిలిచుండాలా అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకము అది విర్థము కాదు ఎవరు బోధింపనక్కరలేదు ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారంగా ప్రకారంగాను ఆయన మీకు బోధించిన ప్రకారంగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు కాబట్టి చిన్న పిల్లారా ఆయన ప్రత్యక్షం అగినప్పుడు ఆయన రాకడ ఎందు మనము ఆయన ఎదుట సిగ్గుపడన సిగ్గుపడక ధైర్యంగా ఉండునట్లు మీరు ఆయనను అందు నిలిచియుండు కదా దేవుడు అంటున్నాడు చిన్న పిల్లలారా ఆయన ప్రత్యక్షం అయినప్పుడంట ఆయన రాకడ ఎందు మనము కూడా ఆయన ఎందు నిలబడాలంటే సిగ్గుపడక ధైర్యంగా ఉండునట్లు ఎప్పుడు వస్తుంది సిగ్గు ఎప్పుడు వస్తుంది నీకు అవమానంగా ఎప్పుడు ఉంటావు నువ్వు దేవుని అభిషేకం లేకపోతే దేవుని వాక్యం నీలో లేకపోతే నీకు సిగ్గు అవమానమే దేవుని ముందు నిలబడలేవు నీలో ఏదో తప్పున్నది కాబట్టి నిలబడలేవు మరి దేవుడు రాక ఉండదని ఇక్కడ తెలియజేస్తా నీలో ఏది కూడా కల్ముషం ఉండకూడదు ఏ పాపం కూడా ఉండదు నువ్వు పవిత్రంగా ఉండాలని దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తా ఉన్నారు కాబట్టి దేవుడు అంటున్నాడు ఆయన రాకడ ఎందు మనము సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండున్నట్లు మీరు ఆయన ఎందు నిలిచిండు ఆయన నీతి మంత్రుడని మీరు ఎరిగి ఉన్న ఎడలా నీతిని జరిగి ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నారని ఎరుకుతాము ఇక్కడైనా ఆయన మూలంగా నువ్వు నీతిని ఎరిగినావా నువ్వు నీతిని గట్టిగా పట్టుకున్నావా ఆ సత్యాన్ని దాని జీవిస్తూ ఉంటావు కాబట్టి దాని ప్రకారంగా ఉంటాం వాళ్ళ ఏ పాపం కూడా మన దగ్గర ఉండదు కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నది నువ్వు అభిషేకం పట్టుకున్నావా నీకు ఎవ్వరు భోజనం అక్కర ఎందుకంటే పరసుధాత్మ దేవుడిని అన్ని బయల్పరచండి ముందుగానే దేవుడు అన్నది చెప్తూ ఉన్నాడు గ్రద్ద మున్నటి ఆది కాండం ఏమైనదో ప్రకటన వరకు దేవుడు మనకు అన్ని తెలియజేస్తా కానీ మన బలిహీనతల వల్ల దేవుడిని మనం చూడలేకపోతున్నాము కానీ వ్యూహాన్ని అన్ని విషయాల్లో చూసింది కాబట్టి అనుభవపూర్వకంగా ఆయన మనకు అన్ని తెలియజేస్తా అనుభవంలో మనం లేము ఇంకా ఆయన ఇతర మనం ప్రవేశిస్తలేము ఆయన ఇత్త మనం ప్రవేశించాలా ఆ మరణాన్ని మనం దాటినము కానీ ఇంకా బలహీనలే ఉన్నాం కానీ దేవుడు తెలియజేస్తున్నాడు ఏంటంటే మన నిత్య జీవంలో మీరు అడుగు పెట్టేరు కానీ మీ కాలు సరిగా లేవు మీ జీవిత విధానం సరిగ్గా లేదు కాబట్టి మనము జీవితాన్ని సరి చేసుకోమని దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు మన వ్యూహానికి చూపించిన ప్రతి దర్శనం ఈ రోజు నీకు నాకు తెలియజేయాలని ఇతరులకు తెలియజేయాలి ఎంతగానో ఆశ దేవుడు ఎంతగానో ఎదురు చూస్తున్నాడు కాబట్టి మనము ఆ బలహీనతలు ఉంటే అవన్నీ చూడలేకపోతున్నాము అవట్లా ఉండకండి దేవుని ప్రేమలో కలిగి ఉండండి సమస్తం నీకు బయలుపరుస్తా అంటున్నాడు అందుకే మనం సాహసం ఏ విధంగా ఉన్నది నువ్వు దేవుళ్ళకి కరెక్ట్గా ఉండి ప్రతి ఒక్క విధానంలో నువ్వు కరెక్ట్గా చూపిస్తాడు నేర్పిస్తాడు ప్రతి ఒక్క దాంట్లో అలవనుల తోడై ఉంటాడు ఆ అనుభవంలో మనకు అవసరము ఆయన లేకపోతే మనం ఏమి చేయలేం కాబట్టి ప్రతి మనము ఆయన వాగ్దానం పొంది ఉన్నాము కాబట్టి ముందుగానే దేవుడు మనకు తెలియజేస్తుంది కానీ మనకెవ్వరు చెప్పలేదు కానీ దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తా ఉన్నాడు దేవుని అభిషేకంలో దేవుడు ప్రతి ఒక్క విషయంతో మాట్లాడుతూ ఉంటాడు ఈ రోజు నువ్వు కావాలని ఈరోజు నువ్వు అనుకుంటున్నావా అనే మనసులో ఈరోజు నీకు ప్రతి ఒక్కటి కూడా దేవుడు తెలియజేస్తా ఉంటాడు ఇందులో మోసం నీలో జరగదు మోసం జరుగుతుందంటే నీలో ఉన్న బలహీనతలు కాబట్టి మనము జాగ్రత్త కలిగి ఉండాలా కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే ప్రతి ఒక్క దాంట్లో మనం జీవిత విధానము చాలా చక్కగా దిద్దుకోవాలా దేవుని అందు అప్పుడే మనము నిలిచి ఉంటాము దేవుని అందు లేకుంటే నిలిచి ఉండలేము ప్రతి ఒక్క దాంట్లో సావాసం ఉన్నావా కలిగి ఉండాలా కాబట్టి ప్రతి దేవుడు వెలిగై నీలో చీకట్టి ఇంకా నిన్ను పీడిస్తా ఉంది ఇంకా నీ బలహీనతలు ఇంకా పీడిస్తా ఉన్నాయి కాబట్టి దేవుడికి ముందుగాలిన మన కొరకు ప్రాణం పెట్టాడు ఈరోజు ప్రతి ఒక్క వారి కొరకు మనం ప్రాణం పెట్టేటట్టున్నామా కదా వాళ్ళ కొరకు మనం చేయగలుగుతున్నామా ఏది కూడా మనము చేస్తలేము కాబట్టి దేవుడు అంటున్నాడు మొదటి ఏది చెప్పినో నీకు ఇప్పుడు కూడా నీకు అదే విధంగా నీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు కాబట్టి మనము దేవుని సావాసంలో కలిగి ఉండి ఆయన అభిషేకం ఇచ్చిన దాంట్లో దేవుడు ప్రతి ఒక్క దాంట్లో మనము జీవించి దాని ప్రకారంగా జీవించినప్పుడు దేవుడు ఎంతగానో మామూ పొందుతాడు ఎందుకంటే ఇవన్నీ మనకు దేవుడు అన్ని బయలుపరిచినప్పుడు దాని ప్రకారంగా జీవించ దేవుడు అని దినము మనకు అన్ని తెలియజేస్తాడు కానీ మన బలహీన వల్ల దేవుని చూడలేకపోతున్నాం ఆ ప్రత్యక్షతను కూడా మనము ఏమి దేవుని అందరూ నిలకడగా లేకుండా పోతున్నాం ఎందుకంటే దేవుడు చెప్పటంలో మనము ఉండలేకపోతున్నాం దేవుడు ఎంతగానో మాట్లాడాలని దేవుడు అనుకుంటున్నాడు కానీ ఈరోజు మనము సత్యంలో ఉన్నాం అనుకుంటున్నాము కానీ మనం అంత అబద్ధంలే ఉంటున్నాము ప్రతిదినం ఎందుకంటే అన్నిట్లో మోసమే పొద్దు నుంచి రాత్రి దాకా మనం మోసంలోనే జీవిస్తున్నాం నిజం చెప్పాలంటే అన్నిట్లో తప్పిపోతా ఉన్నాం కాబట్టి దేవుడు మనకు వచ్చిన వాగ్దానాన్ని కాపాడడం కదా ఇందుకే ప్రతి ఒక్క దాంట్లో సత్యమే దేవుడు మనకు అన్ని బయలుపరిచినప్పుడు నీకు దేవుడు ఎందుకు నీకు ప్రతి ఒక్క దాంట్లో నీకు తెలియలేకపోతున్నది ఎందుకు ఇంత బలహీనం అయిపోతున్నాం మనము కదా మనల్ని ఏదో చీకటి వెంబడిస్తా ఉంది ఆ చీకటి మనని మోసపుస్తా ఉంది కానీ సత్యానికి తీసుకొని రావట్లేదు తీసుకొని వచ్చినా మన బలహీనతల వల్ల అన్ని పోగొట్టుకుంటున్నాం కాబట్టి ప్రతి మనము జీవించి దాని ప్రకారంగా దేవుడు ప్రతి ఒక్క దాంట్లో మనకు అన్ని తెలియజేస్తా ఉన్నాడు కాబట్టి చిన్న వాక్యము దేవుడు దీవించు వాక ప్రార్థం చేద్దాము సర్వోన్నతడా సర్వశికరత అయిన తండ్రి వందనాలు ప్రభు మాతో మాట్లాడుతున్న విధానాన్ని వందనాలు తండ్రి మాకు తోడై నడిపించి విజయాన్ని దయచేయండి తండ్రి నీకు వందనాలు మళ్ళా ఎటువంటి పాపమును క్షమించమని అడుగుతున్నాం నాయన మీ అందు నిలకడగలిగి జీవించాలా దేవా దేవా మీరు అక్కడ మేము సిద్ధపడాలా అనేక మంది సిద్ధంగా తయారు చేయాల దేవా మళ్ళా ఎటువంటి పాపంను క్షమించమని అడుగుతున్నాం నాయన తండ్రి నీకు వంద నాలుగు అవ్వ వాక్యం ఏం చెప్తుంది అంత ప్రకారంగా మేము జీవించాలా దేవా ప్రతిదిన మేము సరి శక్తి దయచండి దేవా నిరాకర సమీపం ముందేనాయనా ఎంతో మందికి తెలియదినైనా ఈ సావసకొచ్చి సహాయం చేయండి పథక బిడక వాకు పంపించి వాళ్ళని వాళ్ళకు విడుదల బంధకాలు కట్లనని విరగొట్టి సమాధానంగా తనకి నడిపించి గొప్ప దయచేసి బలపరచమని అభిషేకించి పతొక బిడ్డను నదడ నేసికుసి మడివి తండ్రి ఆ మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప సమాధానము నడిపింపు మనకందరికీ కేబీపీఎం గ్రూప్ లోన్న బ్రదర్ సిస్టర్ కుటుంబీకులందరికీ నిత్యం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న కుటుంబాలకు నిత్యము యూట్యూబ్ లో ఈ వాక్యాలు ఇంటున్న ప్రతి కుటుంబీకులందరికీ సేవకులందరికీ సదాకాలం తోడెండును గాక ఆ మెయిన్ ప్రైజ్లాడ్ బ్రదర్ సిస్టర్ ప్రైజ్ లో ప్రైజ్ లో అందరికి ప్రైజ్ లో అందరికీ ప్రైజ్ లో సిస్టర్స్